ఊహా త్యాగ అశ్రుత కల్పన క్షేత్రజ్ఞుడు అనేవాడు జీవుడు అనేవాడు వేర్వేరుగా ఉన్నారని అక్కడ అవునా అలా చెప్పారా చెప్పలేదు ఆ చెప్పని వాటిని కల్పించుకుంటున్నాడు ఇది చాలా కాబట్టి ఈ ద్వైతవాదులు చేసే అల్లరి సమాజంలో ఇంత కాదు వాళ్ళకేమీ తెలియదు ఇతరులను తాము భ్రమలో ఉంటారు ఇతరులను భ్రమ ఉంటారు అద్వైతమే తస్మాత్ అసంప్రదాయ విధి ఉపేక్షణీయ కాబట్టి ఒక ఆయన ఉంటాడు ఆయన సర్వ శాస్త్రములను తెలిసిన ఉంటాడు అంటే వ్యాకరణం బాగా చదువుకున్నాడు మీమాంస బాగా చదువు మీమాంస అంటే కర్మశాస్త్రం కర్మలో బాగా చదువుకున్నాడు తర్వాత తర్కం బాగా చదువుకున్నాడు ఇలాంటి అన్ని బాగా చదువుకున్నాడు ఏదో ఆగమ శాస్త్రం అది బాగా చదువుకున్నాడు ఆస్ట్రాలజీ అది కంట శ్రీమౌలం జాములుగా అది చదివేశాడు శిల్పశాస్త్రం చదివేశాడు ఇవన్నీ చదివేసి ఆఖరికి ఏమైంది తత్వం ఏమిటా అంటే జీవుడు వేరు ఈశ్వరుడు వేరు నువ్వు సుఖీ దుఃఖీ సంసారులే ఈశ్వరుడు ఈశ్వరుడే నువ్వు ఇక్కడే ఆయన అక్కడే అని భేదాన్ని బోధిస్తాడు భేదాన్ని బోధిస్తాడు సో అలాగా ఎవడైతే ఉంటాడో వాడి యొక్క పాండిత్యాన్ని చూసి సర్వశాస్త్ర విధతి ఆ పాండిత్యాన్ని చూసి మనం మనం వ్యామోహపడరాదు ఇంగ్లీష్ లో బ్యాంబూజిల్ గెట్స్ బ్యాంబూజిల్ ఇలా పాండిత్యాన్ని చూసి దంగైపోతాడు దంగ్ అయిపోవడం అని అంటారు మరి ఆ ఎక్స్ప్రెషన్ దేకిటింది ప్రోపర్ స్క్రిప్ అమ్మ ఆయనంత పండితుడు ఆయన పండితుడే కానీ ఆ పాండిత్యం నీకేం ఉపయోగపడిందో చూసుకోద్దా అదొకటి చూసుకోవాలి రెండోది ఫైనల్గా ఆయన ఇచ్చి మెసేజ్ కరెక్టా కాదని చూసుకోద్దు శాస్త్రంలో చెప్పిన దానికి తగ్గట్టుగా మెసేజ్ తీసుకున్నడం లేదో చూసుకోవాలి కదా కాబట్టి ఎప్పుడు కూడా ఇచ్చి మెసేజ్ కరెక్ట్ గా ఉందో లేదో చూసుకునే బాధ్యత మీదే అవుతుంది ఆయన అలా చెప్పాడంటే మేము ఎలా చేసామని నన్ను అనకూడదు ఇప్పుడు ఒక ఆయన్ని ఒక అమ్మగారు వెళ్ళి కోరడం వంకాయలు తెచ్చి పెట్టమని ఆయన భర్తకుతో వంకాయలు తెచ్చి ఆయన వెళ్ళి ఒకేజీ వంకాయలు పుచ్చు వంకాయలు పట్టుకుని ఇక్కడ పెట్టారు ఏమిటంటే పుచ్చు వంకాయలు పట్టుకొచ్చాడు అంటే పుచ్చు వంకాయలు మరి అలా చెప్పాడు మంచి వంకాయలు అని చెప్పాడు అలాగా వంకాయల దగ్గర ఉన్న తెలివితేటలు కూడా ఉపయోగించకపోతే ఇలాగా శాస్త్రం దగ్గర అడగద్దు భేదాన్ని బోధించి వాడిని పట్టుకునే ఏమండి ఏమిటి అలా భేదాన్ని బోధించుకున్నారు భేదంలో అది శాస్త్ర విరుద్ధంగా ఉన్నది ఇప్పుడు మీకు ఇంకో మాట గుప్తా జీవులు కోటాను కోట్ల జీవులు ఉన్నారు కదా కోట్లు కోట్లు కోట్లు జీవులు మానవులే కోట్లు కోట్లు కోట్లు ఉన్నారు ఇంక సేవలు ఎన్నున్నాయి దోమలు ఎన్నున్నాయి ఎన్ని జీవులు ఉన్నాయి ప్రతి జీవుడు విష్ణువు కంటే సపరేట్గా ఉన్నట్లయితే విష్ణువు నిలబడ్డానికి కూడా చూస్తుండ ఎక్కడ ఉంటాడు ఆయన ఎక్కడో మూల నక్కి దాగుని ఉండాలి ఎందుకంటే అంత జీవులే అక్కడ నుంచి కూర్చున్నానుగా కాబట్టి ఆయనకి విష్ణువు అంటే సర్వవ్యాపకుడు అనే పేరు అసలు ఎలా పొసాగుతుంది ఎందుకంటే జీవుడు కంటే భిన్నంగా ఉన్నాడు కనుక జీవుడు చోట ఆయన ఉండడు ఆయన ఉన్న చోట జీవుడు ఉండడు కాబట్టి విష్ణువు సర్వవ్యాపకుడు ఎలా అయ్యాడు ఎక్కడో వైకుంఠంలో మూలం నక్కి ఉన్నాడని చెప్పాల్సి ఉంటుంది వైకుంఠంలో కూడా సర్వవ్యాపకుడు తాలేడు నితికింది వైకుంఠ ఎందుకని అక్కడ విశ్వక్షేరుడు గరుత్మంతుడు నిత్యసూర్లో కొన్ని వందల అక్కడ పెద్ద రద్దీ పెట్టు కాబట్టి ఈ విష్ణువుకి అబ్బా వీళ్ళందరూ కొంచెం భక్తి తప్పుకుంటే కొంచెం రెస్ట్ తీసుకోవాలని అనిపిస్తున్నారు మరి ఆయన సర్వవ్యాపకుడు ఎలా అవుతాడు ఈ మాత్రం ప్రశ్న అడగాల కర్లేదా భేదం చెప్పేవాళ్ళని ఎలా అయ్యాడు రా సర్వవ్యాపకుడు అని అడగద్దు అడగాలి కాబట్టి ఈ భేద బుద్ధి చాలా తప్పు అటువంటి సకల శాస్త్రములు తెలిసిన అయినప్పటికీ ఎవడైతే భేదాన్ని ప్రతిపాదిస్తూ ఉంటాడో వ్యామోహం అటువంటి వ్యక్తిని మనం ఉపేక్షించటం నేర్చుకోవాలి ఉపేక్షించాలి అంతేకాని ఆయన చెప్పిందంత దూడు బసవన్నా అన్నట్టుగా ప్రతి దానికి తలకే ఊపరాదు ఎక్కు అయితే ఓ సమస్య ఉన్నది మీరు అద్వైతాన్ని చాలా పకడ్బందీగా మీరు బోధించేశారు బాగానే ఉంది కానీ ఒక సమస్య మాత్రం తప్పనిసరిగా ఉన్నది ఒక ఇబ్బంది ఒకటి ఉన్నది అద్వైతంలో ఏమిటా ఇబ్బంది ఈశ్వరస్య క్షేత్రజ్ఞైకత్వే సంసారిత్వం ప్రాప్నోతి ఇప్పుడు రెండు రకాలు ఈశ్వరుడు క్షేత్రజ్ఞుడు క్షేత్రజ్ఞుడు ఇక్కడ ఉంటాడు ఇది క్షేత్రం కదా క్షేత్రమును తెలియవాడు ఈశ్వరుడు అంటే పైన ఉంటాడు ఈశ్వరుడు క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు క్షేత్రజ్ఞుడు అయిపోతే ఈ ఈశ్వరుడు సంసారి ఎందుకంటే ఈ క్షేత్రజ్ఞుడు అంటే ఈ క్షేత్రమును తెలియవాడు సంసారి ఒక్కొక్కడు సుఖం ఇంకొకడు దుఃఖము పైగా క్షేత్రజ్ఞుడికి ఒకే సంసారం ఉంటుంది అన్ని క్షేత్రాల్లో ఉండే ఈ క్షేత్రజ్ఞులు ఈశ్వరుడే కనుక ఆయనకి మల్టిపుల్ సంసారాలు ఉంటాయి ఇప్పుడు జైలుకి వెళ్ళారనుకోండి ఒకటికి ఐదేళ్ళ శిక్ష ఇంకొకటికి మూడేళ్ళు శిక్ష అలాగా వంద మందికి శిక్షలు ఉంటాయి ఏదో ఐదేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు రెండు ఏళ్ళు అలా శిక్షలు ఉంటాయి వాళ్ళందరి హృదయాల్లో ఉండే క్షేత్రజ్ఞుడు విష్ణువే అయితే ఇప్పుడు విష్ణువుకి ఎన్నేళ్ళ శిక్ష ఉన్నట్టు ఇవన్నీ యాడ్ చేస్తే ఐదు వందల ఏళ్ళ శిక్ష ఉన్నట్టు తెలుస్తుంది జైలు కాబట్టి ఈశ్వరుడి సంసారం మరింత పెరిగిపోతుంది పెరిగిపోతే అది ఈశ్వరునికే భంగము కాబట్టి ఏం తేలింది ఈశ్వరుడు సంసారి అయి కూర్చున్నాడు సంసారిత్వం ప్రాప్తమవు ఏమో అద్వైతమయ్యా నీ అద్వైతం నువ్వును నువ్వు అద్వైతం ఈశ్వరుడు క్షేత్రజ్ఞుడు ఒకడే ఈ క్షేత్రజ్ఞుడుకున్న సంసారం అంతా ఈశ్వరం ఎత్తుకు పడుతుంది వెళ్ళి ఈశ్వరుడు సంసార అయిపోతాడు అటువైపు నుంచి ఇంకా ఇటు క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు ఒక్కటే అను అంటే ఈ క్షేత్రుడు యజ్ఞుడు ఈశ్వరుడు అయిపోతే ఇక్కడ ఇంకా సంసారం అనేవాడు ఎవరు ఉండడం ఇంకా సంసారం ఉండడు సంసారి లేకపోతే ఈ సంసారం ఎవరికి మోక్షం ఎవరికి ఆ మోక్షాన్ని బోధించే శాస్త్రం ఎవరికి బోధించాలి సంసార లేకపోతే ఎవరికి బోధించాలి కాబట్టి శాస్త్రము వ్యర్థమైపోతుంది ఎన్ని దోషాలు చూడండి అద్వైతంలో అట్నుంచి చూస్తే ఈశ్వరుడు సంసారైపోతున్నాడు ఇటు నుంచి చూస్తే శాస్త్రము వ్యర్థమైపోతుంది ఈశ్వరైకత్వే సంసారిన అభావాత్ సంసారాభావ ప్రసంగీ సో క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడై కూర్చుంటే సంసారమే లేకుండా పోతుంది ఇంకా సంసారం ఎవళ్ళకి సంసారమే లేదు అని చెప్పాల్సి ఉంటుంది మరి సంసారం లేకపోతే ఈ కర్మ భక్తి జ్ఞానము వీటిని బోధించే శాస్త్రము ఇవన్నీ కూడా వ్యర్థం అవుతాయి తర్వాత సంసారమే లేదు అనేది అనుభవ విరుద్ధము అనుభవం సంసారం అందరికీ అనుభవానికి వస్తోంది సంసారమే లేదు అంటే తలపోటుకి మంది ఇవ్వరా అంటే తలపోటు లేదు అన్నట్టుంది తలపోటు లేదు అన్నప్పుడు నేను ఎందుకు వచ్చినట్టు నీ దగ్గరికి పేషెంట్ గాను తర్వాత నువ్వెందుకు బోర్డు పెట్టుకున్నావు డాక్టర్ అని నువ్వెందుకు బోర్డు పెట్టుకున్నట్టు తలపోటు లేదు అంటాను తలపోటు ఉంటే నేను పేషెంట్ని అవుతా నువ్వు డాక్టర్ అవుతావు మంది తగ్గుతుంది తలపోటు లేదు అంటే ఇంకా ఈ వ్యవస్థ అంతా కూడా అసందర్భంగా తయారవుతుంది కాబట్టి అద్వైతము కోసం కాదు రెండు దోషాలని ఎత్తి చూపించినారు ఏత ప్ర విద్యో వైలక్షణ్యాభ్యుపగమా అయ్యా మీరు ఈ రెండు దోషాలకి మేము సమాధానాన్ని చెప్పి ఉన్నాము ఈ రెండు దోషాలు నిలబడేవి కావు ఎలా సమాధానం చెప్పావో మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను విద్య వేరు అవిద్య వేరు విద్య వేరు అవిద్య వేరు ఆ తేడా ఉంటుంది ఇప్పుడు విద్యలో ఉండే స్థితిగతులను అవిద్యలో ఉండే స్థితిగతులతో కన్ఫ్యూషన్ చేసి పెట్టుకోవాలి అవిద్యలో ఏవన్నీ ఏవన్నీ ఉన్నట్టుగా అనిపిస్తాయో విద్యలో అవేమీ ఉండవు అది విద్యకి అవిద్యకి ఆ మౌలికమైన భేదము గలదు ఇప్పుడు చూడండి అజ్ఞానంలో ఉన్నప్పుడు పాము అది కరుస్తుందేమో అని వీళ్ళకి భయం వస్తుంది భయం కొంతమందికి పాము అంటే భయం చిన్నప్పటి నుంచి పాము భయాన్ని పెద్దవాళ్ళు నేర్చుకు పెడతారు వాడికి ఏమని చెప్తారంటే నాయన నిన్ను పాము కలుచుకుండగా నేను దీర్ఘాయుధ్యాగం ఉండడం కోసం నేను నాగా పేరు పెట్టుకున్నాను రా అంటే ఇంకా వాడు బతుకున్నంతకాలం పాము అంటే భయపడుతూ బతుకు వాడికి పెద్దవాళ్ళు చేసిన ఉపకారం అది నాగా అని పెట్టి ఇదిగో పాము వల్ల వీడికి చచ్చిపోకుండా ఉండాలని నాగానికి పాము వల్ల చచ్చిపోకపోతే ఏమైంది మరో దాని వల్ల చచ్చిపోతాడు కదా శాశ్వతంగా ఎవరు బతకడు కదా ఎవండి వేదాంతం ఉంటే ఇలాగే ఉంటుంది ఎనీవే సో ఈ పాము వీడికి హార్ట్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం పాముని చూశాడు హార్ట్ కి హార్ట్ అటాక్ వస్తుందండి హాస్పిటల్లో జాయిన్ చేశాను ఎవ అంత సడన్గా ఎవైందా అంటే పాముని చూశానండి ఆ పాము మూలంగా నాకే హార్ట్అటాక్ వచ్చింది బెడ్రూమ్లోనే చూశాను పామును అంట ఇప్పుడు ఈ హార్ట్అటాక్ కరెక్టే హార్ట్అటాక్ సత్యమే దాంట్లో డౌట్ అవ్వలేదు హార్ట్అటాక్ సత్యము కనుక పాము సత్యము అని అనొచ్చాక అనకూడదు హార్ట్ అటాక్ వచ్చినా కూడా పాము సత్యము కాదు హార్ట్ అటాక్ వచ్చి మీరు అపోలోకి వెళ్ళారనుకోండి వాళ్ళు సుమారు పది పన్నెండు లక్షలు మేము కుచ్చేసుకుని మేము మీ హార్ట్ మోస్తరుగా సర్దుబాటు చేసి మళ్ళీ వెనక్కి పంపిస్తాం అప్పుడు వెనక్కి వచ్చిన తర్వాత పాము లేదు త్రాడే అని విని వాడి వాడికి ఇంకో హార్ట్ అటాక్ వస్తుంది ఎందుకంటే ఈ పది పన్నెండు లక్షలు నేను ఎందుకు ఖర్చు పెట్టినట్టు అని వస్తుంది ఇంకో హార్ట్ అటాక్ సత్యము మారదు అప్పుడు మనం ఏమంటామంటే ఏమంటాయి పాము ముఖ్య మరి వీడికి భయం ఎందుకు వేసినట్టు హార్ట్అటాక్ ఎందుకు వచ్చినట్టు ఇదంతా అంటే చూడమ్మా అవి అలాగే ఉంటాయి విద్య ఆ స్థితి గత్యా స్థితిలో అది పాము భయము హార్ట్అటాక్ ఇవన్నీ ఉంటాయి విద్యా స్థితిలో పాము లేదు హార్ట్అటాక్ అనవసరంగానే వచ్చింది వాడు పొరపాట్లే తెచ్చుకున్నాడు అదేమీ లాజికల్ కాదు అని కొట్టి పారయట పాప పాడు మీకు అజ్ఞానం ఉన్నంత సేపు నేను జీవుణ్ణి సుఖని దుఃఖిని సంసారాన్ని కర్తను భోక్తను నాకు పుణ్యం ఉంది నాకు పాపం ఉంది ధర్మం ఉంది అధర్మం ఉంది సుఖం ఉంది దుఃఖం ఉంది అని వీడు వీడు అలాగా పరితపిస్తూనే ఉంటాడు రచించు హౌ టు బీ ఫ్రీ ఆ ఫ్రీడమ్ ఎరగడు మనుషు బంధంలో ఉంటాడు తన బంధాన్ని తనే కల్పించుకుంటాడు మరింత కొత్త కొత్త బంధాలను పెట్టుకుంటాడు తప్ప ఫ్రీడమ్ని ఎరగడు మనుషు అదే అవిద్య అంటే అలాగే ఉంటుంది విద్యావంతుడి యొక్క దృష్టిలో అసలు బంధమే లేదు బంధ సో అందరూ ఏ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారో భిన్నంగా ఆ దేవుడు నా హృదయంలో ఆత్మరూపంగానే ఉన్నాడు అది దర్శిస్తూ ఉంటాడు విద్యావంతుడు విద్యావంతుడికి అసలు ఉండదు సుఖము దుఃఖము లేమీ ఉండవు ధర్మాధర్మాలు ఉండవు పుణ్యాపుణ్యములు కాబట్టి అవిద్యావంతుడు చుట్టూ ఉన్న పెద్ద స్ట్రక్చర్ ఉంటుంది సూపర్ స్ట్రక్చర్ అంటారు అవిద్య అనే ఫౌండేషన్ మీద ఓ పెద్ద సూపర్ స్ట్రక్చర్ ఒకటి కట్టేస్తుంది ఈ సూపర్ స్ట్రక్చర్ చూసి సత్యం అని అనుకోకూడదు అదంతా కూడా కల్పనే విద్య స్థితి అలా ఉంటుంది విద్య వాటి మధ్య నుండేటువంటి వైలక్షణ్యము అంటే డిస్టింక్షన్ వాటి మధ్య తేడా అట్టి ఈ విధంగా కాబట్టి సంసారము సుఖము దుఃఖము క్షేత్రజ్ఞుడికి ఉండినట్లు అనుభవములకు వచ్చుటంతా కూడా అవిద్యావస్థలే ఆ విధంగా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇదంతా నేను చెప్పడం అయింది అది ఎలాగండి తేడా ఏమిటో కొంచెం చెప్పలేదు అదే మళ్ళీ పాట మళ్ళీ పాడిన పాటే ఎందుకంటే శాస్త్రము చాలా దురవగాహముగా ఉంటుంది దాన్ని పట్టుకోవడము ష్టంగా ఉంటుంది అంచేతంగా నేను కూడా ఇంటి ఇటు తిచ్చి అటు తిచ్చి ఇటు ఇంటి కొట్టుకు అటు నుంచి కొట్టువచ్చి రకరకాల దృష్టాంతాలతో దాన్ని దాన్ని అపాడించుతా అని అలా చేస్తూ ఉంటా ఎందుకంటే మన అనుభవము పూర్తి శాస్త్ర విరుద్ధమైన యుక్తి విరుద్ధమైన అనుభవాలతోటి మనం జీవిస్తూ ఉంటాం సో కాబట్టి ఎంత ఎన్ని పర్యాయములు చెప్పినా కూడా అది తక్కువే అయినా కూడా సంగ్రహంగా మళ్లీ ఇంకోసారి ఆ విద్యావస్థికి అవిద్యావస్థితి ఉండేటువంటి మౌలికమైన తేడాను ఆయన భాష్యకారులు చూపిస్తున్నారు ఈ రకంగా ఎందుకు చూపిస్తారంటే ఔట్ ఆఫ్ విత్ ద లేబర్ ఆఫ్ లవ్ అంటారు ఆఫ్ లవ్ చేస్తారు అంతేగాని దీని నటి మోస్త పరికల్పిత దోషేణ్ విషయం వస్తు పారమా నదుష్యూల్ చెప్పాం మీరు ఆ రూల్ గుర్తులోకి అజ్ఞానే జో హోతా హె అసల్మే నహి హోతా హూల్ చెప్పాం ఎవడైనా వచ్చి చంతా నష్టపోయాను అజ్ఞానం చేత అంతా నష్టపోయాను అన్నాడు అనుకోలేదు అంటే అర్థం వాడు ఏమీ నష్టపోలేదు ఏదైనా వచ్చి నాకు చాలా లాభం వచ్చిందండి అజ్ఞానం చాలా బాగుందండి అజ్ఞానం చేత నీ లాభం అంతా వచ్చిందండాకోండి అంటే వాడికి ఏ లాభము కాదు జ్ఞానము అలా జ్ఞానము చాలా మహామాయ అఘటిత ఘటన పటీంజస్సి మాయా మాయా అంటే అవిద్య అని అర్థం విద్య ఉన్నదే అది అఘటిత ఘటన పటీంజస్సి సుతరాము లేని దానిని చాలా బలంగా ఉన్నట్లుగా భాంపజేస్తుంది అది అజ్ఞానం యొక్క పరిస్థితి సో ఎప్పుడూ కూడా అజ్ఞానం చేత దోషము కల్పించబడుతుంది దోషము ఉండదు అజ్ఞానం చేత ఉన్న దోషము దోషమే కాదు జ్ఞానం దోషం కదా అది పరికల్పిత దోషం అజ్ఞానం చేత వచ్చినటువంటి దోషము అది ఆ దోషము దేనియందు ఆపాదించబడినదో ఆ వస్తువు యథార్థముగా దోషమును పొందదు దోషేన తద్విషయం వస్తుంది ఇప్పుడు మీరు చూడండి నేను అనేది చూసుకోండి నేను నేను ఏమిటి ఇందుకి ఇంది నేను అంటే నేను యొక్క మూల మూల రూపంలో మూలతత్వంలోకి మీకు వెళ్ళాలి ఆ నేను చుట్టూ దేహాభిమానంతో మీరు కల్పించుకున్న అరూపములనన్నిటినీ దక్కన పెట్టి నేను అనే దాని మూలంలోకి వెళ్ళాలి మనుషులు ఆ పని చేయడం నేర్చుకోవాలి సాధకులు అలా నేను యొక్క మూలాన్ని పట్టుకునే ప్రయత్నం నేర్చుకోవాలి ఎప్పటికీ జీవితం అంతా కూడా అలా మోక్షంగా ఉండిపోకూడదు జీవితం అంతా అజ్ఞానంలో ఉండిపోకూడదు నేను అనగానే ముగ్గురు పిల్లల తండ్రిని అని అలా ఉండిపోకూడదు అది శోభనం ఇవ్వదు వేదాంత విద్యార్థులకు శోభనం ఇవ్వదు ఇద్దరు పిల్లల తండ్రిని అంటే ఏమన్నమాట అది అది నేను యొక్క మూలతత్వంలోకి మీరు ఏమి వెళ్ళినట్టు నేను అంటే చూడవ వాళ్ళు ఏడకుండా నిలబడితే నువ్వు తండ్రి అని ఉడికే స్టేటస్ అది అప్సల్ యూత్గా నువ్వు ఏ అడుగుతున్నావు అప్సల్ యూత్గా వాటాదు అంటే నేను ఐదున్నర అడుగులు మళ్ళీ అదే పొరపాటు దేహాన్ని చూపించి నువ్వు నీ గురించి చెప్పకు దేహాన్ని సూచించి చెప్పదు నేను అంటే మూలతత్వం ఏ అంటే నేను వ్యాకరణ పండిస్తున్నాను మళ్ళీ అదే మూర్ఖత్వం మీ బుద్ధిలో పెట్టుకున్న సాఫ్ట్వేర్లో పెట్టుకున్న పూర్వం వ్యాకరణ ఉంటే ఇక్కడ పెట్టుకునే ఇప్పుడు వ్యాకరణ ఇక్కడ పెట్టుకోవడం అను ఒక సాఫ్ట్వేర్ ఒకటి అది మీ పెన్ డ్రైవ్లో చిన్న బటన్లో పెట్టుకున్న ఏమో పెట్టుకుంటుంది మీకు ఏదైనా ఒక ప్రత్యయాంతం తెలియాలనుకోండి ఏ ధాతువు నుంచి వచ్చింది రోహ అనే ధాతువు నుంచి ఏ రూపం వచ్చింది తెలియాలనుకోండి ఆ సాఫ్ట్వేర్ లోకి వెళ్ళి ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేసి ఎంతో స్వచ్ఛలో చని కాలం అవుతుంది అంటే రోహ అని టైప్ చేస్తే మొత్తం ఆ రుహ ఏ ప్రత్యయాలు చేస్తే ఏ రూపాలను అన్నీ వచ్చి తీసుకుంటారు వీటి కోసం సూప్ అనుకుంటున్నా సాఫ్ట్వేర్ ఉంది మా మిత్రుల హోళండి అతను బాగా దాంట్లో అనుభవం కలవాలి ఈ సూత్రాలు వాటి వృత్తులు అలా కటస్థం చేయటం ఎందుకు చేస్తాం ఎనీవే సో మాట వస్తే చూస్తే నేను వ్యాకరణ పండితుడను అని అన్నప్పుడు వ్యాకరణ పండితుడు నేను కాదు ఆ బుద్ధి అనే సాఫ్ట్వేర్ లో పెట్టుకున్నది వ్యాపారం నేను మూలం కాదు నువ్వు ఆ బుద్ధిని కూడా దాటి లోటు వెళ్ళాలి నేను సుఖిని దుఃఖిని అది పొడపాత సుఖ దుఃఖాలు కేవలము మనస్సులో ఉంటాయి మీరు ఎప్పుడైనా నేను సుఖిని మీరు అనుకుంటే యు ఆర్ ప్రాజెక్టింగ్ యు ఆర్ ప్రాజెక్టు యు ఆర్ ఇమాజినింగ్ మీరు ఇమాజినింగ్ చేసుకుంటున్నాను నేను ఎలా అన్నా మీరు మనసు కష్టపెట్టుకోవద్దు మీరు ఇమాజినింగ్ చేసుకుంటున్నా మా మా నా నా నా కొడుకు అండి నేను హాయిగా ఉన్నాను తమ్ముడు నువ్వు ఇవాడి ప్రాజెక్ట్ నువ్వు ఆ ఇమాజినేషన్ నుంచి ఆ ప్రాజెక్ట్స్ నుంచి బయటకు వస్తే నీకు క్షేమ నువ్వు అదే ఇమాజినేషన్లో ఉంటే నువ్వు దుఃఖాన్ని అనుభవిస్తావు ఇవాడి ఇమాజిన్ యు అ జస్ట్ ప్రాజెక్ట్ ఈ లోకంలో తండ్రి కొడుకు ఇలాగన్ని కూడా కలుపుతున్నాడు అవి యథార్థం కావు మహాత్ముల దృష్టిలో అదంతా కూడా పెద్ద వ్యామోహం నేను ఇన్సూరెన్స్ పాలసీ చూసుకున్నానండి ఐఎమ్ వెరీ హ్యాపీ వ్యూరి మేజ్నింగ్ ఐఎమ్ సేఫ్ వేజ్ని తర్వాత నేను చాలా నష్టపోయానండి స్టాకు డిప్ అయిపోయింది నాకున్న స్టాక్ ఎంత వేస్ట్ అయిపోయింది నేను చాలా నష్టపోయాను యూఆర్ ఇమేజిని యువర్ జస్ట్ ఇమేన్ ఒక ఆయన నాతో అన్నారు నా స్టాక్ డిఫ్ అయిపోయింది నేను లాస్ట్ మిలియన్ రూపీస్ నేను అది పదింటికి అన్నారు నేను అన్నాను పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేశారా అన్న ఆ చేసాను మధ్యాహ్నం భోజనం చేస్తారా చేస్తాను యువర్ జస్ట్ ఇమేజ్నింగ్ యూ డి నాట్ లూజ్ ఎనీకి యుగ్ని పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయలేదు మధ్యాహ్నం పోయడానికి ఠికాణా లేదు వాడికి సమస్య నీకేమిటా సమస్య యు ఆర్ జస్ట్ ఇమాజినింగ్ యు ఆర్ జస్ట్ ఇమాజినింగ్ ఏమని నా దగ్గర అంత మో మూట ఉండేది అని నిన్నటి పొద్దున్న ఆ వార్త వచ్చేదాకా అది ఇమాజిన్ చేశారు ఇప్పుడు ఆ మూట అంతా పోయిందే ఇది ఇమాజిన్ చేస్తాను ఆ స్టాక్ ఎక్కువ నీ దగ్గర మూట లేదు ఈ స్టాకు తగ్గినప్పుడు నువ్వు పోగొట్టుకున్న మూట కూడా ఏమీ లేదు యు ఆర్ జస్ట్ ఇమాజినింగ్ you mark a stock market problem you said i hope you appreciate what i am saying let me rule alone you are just imagining mere project chestuna kavati your imaginations and nenoo me sukhini dukhini cheyaledu you are just imagining nenoo dukhinem you imagine chestunnaru and nenoo dukhi kaadu ఆ నేను యొక్క మూలంలోకి మీరు వెళ్ళిపోతే మీరు వేసుకునే అధ్యారూపములన్నీ కూడా తప్పు లేవు ఆ స్వరూపంలో లేవు సుఖ స్వరూపంలో లేవు ధర్మాధర్మములు ఆ స్వరూపంలో లేవు పుణ్యపాపములు ఆ స్వరూపంలో లేవు ఈ సత్యాన్ని మీరు తెలుసుకోగలుగుతారు మరి ఇవన్నీ కూడా ఆత్మస్వరూపాన్ని బంధించవ అంటే బంధించవు ఎందుకంటే అవి లేవు స్వరూపము మరి మాకు ఉన్నట్టు అనిపించింది అదంతా అజ్ఞానం అజ్ఞానం చేత కల్పితమైన సుఖ దుఃఖాదులు ధర్మాధర్మములు కర్తృత్వభోక్తృములు ఆత్మస్వరూపమును ఎన్నడూ కలుషితము చేయజాలవు ఓకే ఆ వాక్యం తెలిసిందండి తాచిత ఆ విషయాన్ని ప్రతిపాదిస్తూ మీకు ఇంతకుముందు మేము ఒక దృష్టాంతాన్ని కూడా చెప్పి ఉన్నాము ఏమని మరీసా ఊషధ దేశీ క్రియతే మీరు ఎండమాములు చూసినప్పుడు ఒకడు ఎండమాములు చూశాడు చూసి అరగంట దాకా అది ఎండ అది జలాశయమనే అనుకున్నాడు అరగంట దాకా జలాశయం అనుకున్నాడు హాఫ్ అవర్ హీ వాజ్ ఇమాజినింగ్ దట్ ఇట్ ఈస్ ఎండ్ ఇక జలాశయము కలదు ఎడార్లో అనుకున్నాడు తీరా అక్కడికి వెళితే అది ఎండమావి అని తేలింది జలాశయం లేదు ఎండమావి అని తేలింది ఇప్పుడు తేలింది ఈ క్షణంలో తేలింది కానీ అరగంటసేపు ఏమని అనుకున్నాడు జలాశయం అనే అనుకున్నాడు అరగంటసేపు జలాశయం అనుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆ స్థానము నందు బురద ఏమైనా ఉంటుందా లేకపోతే డ్రైగానే ఉంటుందా రైగానే ఉంటుంది అదేమిటంటే అరగంట సేపు అది మీరుందని నేను అనుకున్నాను కాబట్టి ఎంతో కొంత మురద ఉండద్దా అదే రకంగా మీరు జీవిత కాలము నేను పాపిని సుఖిని దుఃఖిని అని మీరు జీవిత కాలం అనుకున్నా మీ స్వరూపము సుఖ దుఃఖములకు పుణ్యపాపములకు అతీతముగానే ఉంటుంది ఎందుకంటే మీరు అజ్ఞానం చేత అనుకున్నారు కాబట్టి ఏది అజ్ఞానము చే కల్పితమో అది ఆ వస్తువునకు కాలుష్యమును కలిగించలేదు కాబట్టి క్షేత్రజ్ఞ ఈ అంటే దీన్ని ప్రాక్టికల్ గా చెప్పాలంటే మీ స్వరూపము దైవత్వము దీన్ని స్వామి వివేకానంద్ అన్నారు ఎవరు సోలిషియల్ స్వరూపము డివినిటీ దైవత్వమే మీరు నేను సుఖిని దుఃఖిని పుణ్యాత్ములను పాతిని అని మీరు అనుకుంటున్నారు మీరు అలా అనుకున్న కారణంగా మీరు దైవత్వము స్వరూపము తొలగిపోదు అది దానికి కాలుష్యం ఏమీ రాదు యూ రిమైన్ ద డివినిటీ ఇన్స్పైట్ ఆఫ్ యువర్ ఎంగ్రెస్ సూపర్ ఇన్పజిషన్స్ మీరు దైవస్వరూపులుగానే మిగిలిన ఉన్నారు మీరు ఏ దైవాన్ని మీకు బయట ఆరాధిస్తున్నారో ఆ దైవం మీ స్వరూపమే అయి ఉన్నాడు నిజానికి ఈశ్వరుడికి డెఫినేషన్ ఏమిటంటే అజ్ఞాని తెలియకుండా ఆరాధించి ఆత్మకే ఈశ్వరుడు అని పేరు ఆత్మ అంటే ఏమిటి జ్ఞాని ఈశ్వరుణ్ణి తెలుసుకుంటే ఆ తెలియబడిన ఈశ్వరునికే ఆత్మ అని పేరు అర్థమైందంటే ఈశ్వర అనర్స్టు ఈజ్ ఆత్మ ఆత్మా నాట్ రియలైజ్డ్ ఈ వర్షిప్డ్ యాజ్ ఈశ్వరా ఇన్ ది ఔట్ సైడ్ కాబట్టే మీరు ఈశ్వరుణ్ణి పూజిస్తున్నారు అంటే మీకు తెలియకుండా మీ ఆత్మస్వరూపాన్ని మీరు పూజిస్తున్నారు దాట్ ఈస్ అబౌట్ ద్రూ తీసారిణ అభావాత్ సంసారాభావ ప్రసంగ దోష అది సంసార సంసారి అవిద్యాకల్పితత్వోపత్ ప్రత్యుక్త ఇక సంసారి ఇప్పుడు క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడైపోతే సంసారమే లేకుండా పోతే సంసారం సంసారి లేకుండా పోతే అప్పుడు ఇంకా సంసారే లేకపోతే సంసారము లేదు అని చెప్పాలి సంసారి లేడు అంటే సంసారము లేదు అని చెప్పాలి అప్పుడు సంసారము లేక సంసారీ లేకపోతే బంధమనే మాటకు అర్థం లేదు మోక్షమనే మాటకు అర్థం లేదు శాస్త్రము వ్యర్థము అనే ఒక ప్రశ్న కలదు ఆ ప్రశ్నకి సమాధానము నేను చెప్పినాము నేను ఎలా చెప్పాము చూడవగా అవిద్యలో ఉన్నంత వరకు సంసారము ఉన్నది ఆ బంధం నుంచి ఆ శాస్త్రము యొక్క ఆవశ్యకత కూడా గలదు అవసరం ఉంది ఇంకో దృష్టాంతం ఇస్తా ఇది జరిగిన కథ లో ఒక ఆయనకి జ్వరం వచ్చింది జ్వరం వస్తే ఆ జ్వరం తగ్గలేదు ఎప్పటికీ తగ్గకపోతే ఆ డాక్టర్ కల్చర్కి బ్లడ్ టెస్ట్ చేయించారు బ్లడ్ టెస్ట్ చేస్తే మలేరియా ఏదో కనపడతాయి కదా బ్లడ్ టెస్ట్ ఇచ్చారు ఆ బ్లడ్ టెస్ట్ ఏమైంది ఆ హాస్పిటల్లో హెచ్ఐవీ వైరస్ బ్లడ్ టెస్ట్ చేసిన రిపోర్ట్ ఈయనకి ఈయన బ్లడ్ హెచ్ఐవి కాదు టీబీ టీబీ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ ఈయనకి ఈయన బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ ఆ టీబీ పేషెంట్కి అది అలాగా అది మిస్టేక్ అయింది మిస్ప్లేస్ అయింది అంటే అది ఓ ప్లేట్ మీద ఆ బ్లడ్ ఇలా పెడతాండితే మైక్రోస్కోప్ కింద చూస్తారు చూస్తే టీబీ బ్యాక్టీరియా గుర్తుపడితే టీబీ ప్రజెంట్ అని రాస్తారు అలాగైంది అది బై మిస్టేక్ ఇంకో ప్లేట్ ఈయన పేరు మీద ఈయన ప్లేట్ ఇంకోళ్ళ పేరు మీద పోయేది ఈయన ఈ టీబీ అని బ్లడ్ టెస్ట్ వచ్చింది ఈయన ఆ టెస్ట్ రిజల్ట్ తెచ్చుకుని పోయి తెచ్చుకుని ఇంటికి వచ్చాడు అంటే టీబీ పాజిటివ్గా ఉంది ఈయన వెళ్ళి మంచమే ముందు కూలబడ్డాడు ఎందుకంటే అలా కోలబడిపోయారు జ్వరం మూలంగా ఏదో నిరసన పడ్డాడేమో ఆయన మనసం మీద ఇంకా అక్కడి నుంచి తగ్గడం మూలం శ్లేష్మం రావడం ప్రారంభించింది పక్కన కుండీ లాంటి పెట్టారు దాంట్లో ఉమ్మ వేయడం ఇలా మొదలు పెట్టారు ఈ టీవీ వైద్యం టీవీ వైద్యం మొదలు పెట్టారు ఆయన క్షీణించిపోతున్నాడు కృషించిపోతున్నాడు ఈయన బావ మరిది లండన్ లో డాక్టరు ఆయనకి ఈ భార్య ఫోన్ చేసి చెప్పింది ఈ బావ గత పదిహేను రోజుల నుంచి మంచం పట్టేశాడు టీవీ వ్యాధితో బాధపడుతున్నాడు ఇది ఎంతకాలం బతుకుతామో తెలీదు ఒక్కసారి నువ్వు వచ్చి తీసుకోరా నీ గొప్ప డాక్టర్ కదా నువ్వు ఏమైనా రక్షిస్తావేమో అని పాపం ఈ లేడీ ఆఫ్ ది హౌస్ భార్య తన అన్నగారికి కోరింది అంటే పాపం అక్కగారి జీవితాన్ని ఇంతల్లా అన్యాయం అయిపోతుంటే అని ఆయన వచ్చాడు అందరి నుంచి వచ్చి పరీక్ష చేశాడు చేశారు ఆయనకేదో డౌట్ వచ్చింది ఈ టీబీకి ఎలాగ టీబీ అయితే టెస్ట్ లో అంటే టెస్ట్ లో టీడీ ఈ టెస్ట్ ఎక్కడ చేశారు అంటే కొంచెం ఇన్వెస్టిగేట్ చేశారు ఆయన డౌట్ వచ్చి మళ్ళీ ఇంకో బ్లడ్ శాంపుల్ తీసుకుని టెస్ట్ చేస్తే ఏమీ లేదు ఏమీ లేదు అంత పరిపెట్ అప్పుడు ఆ ఇన్వెస్టిగేట్ చేసి ఇంకో వాళ్ళకి వెళ్లాల్సిన టెస్ట్ రిజల్ట్ ఈయనకొచ్చిందని ఈయన టెస్ట్ రిజల్ట్ మరొకరికి వెళ్ళిందని అదంతా కూడా ఆ తొత్తు కలిపి సెటిల్ చేసి ఈయన అసలు రిపోర్ట్ పట్టుకొచ్చాడు పట్టుకొచ్చి ఇంకొకటి టీబీ పేషెంట్ ఉన్నాడు కదా వాడికి చెప్పండి వెళ్ళి ఆయన టీబీ ఉంది ఈ మందులు ఉన్నాయి ఆయన వాడాలి లేకపోతే ఆయన చచ్చిపోతాడు కూడాను అని ఆ మెసేజ్ ఆయనకి పంపించి ఈ అసలు రిపోర్ట్ పట్టుకొచ్చి చెప్పాడు బావా నీకు విషయం తెలుసా అన్నాడు ఈయన దగ్గుతో ఉన్నాడు దగ్గుతో ఆ కుంగిలో ఉమ్మేస్తూ ఉన్నాడు కాగితం పట్టుకొచ్చాడు బావా నీకు తెలుసా అన్నాడు ఏమిటి అంటే చూడు రిపోర్ట్లు ఆరుమారైనా ఇది అసలు రిపోర్ట్ నీకు తీదీ లేదు ఏమీ లేదన్నాడు అంటే అలాగా అని లేచి కూర్చొని ఏమే ఆవకాయి అది అన్నం వేసి భోజనం చేశాడు స్పెషల్ భోజనం చేశాడు బావతో కలిసి కూర్చుని మనుష్యులకు ఉండే సంసారము అతిది కాబట్టి రోగమే లేకపోతే ఇంత వైద్యులు ఎందుకని అనకూడదు రోజుల్లో లేని మాట వాస్తవమే కానీ ఆ మాట తెలియాలంటే కూడా ఓ వైద్యుడు ఉండాలి ఆ లండన ఆయన వైద్యుడు కాదనుకోండి మామూలు కూడా అనుకోండి అయ్యో బావా టీవీ వచ్చిందా చచ్చిపోతున్నావా అని పక్కన కూర్చొని ఏడుస్తాడు దాంతో ఇంకో రెండు రోజులు ముందే చచ్చిపోతాడు ఏడుపు సంసారులు భయంకరమైన అజ్ఞానంతో సంసారాన్ని కల్పించి కూర్చుంటారు కాబట్టి సంసారం అజ్ఞానం ఉన్నంతసేపు సంసారం ఉంటుండే బంధం ఉంటుంది మోక్షం అవసరం శాస్త్రం అవసరం అది పోయేదాకా ఇవన్నీ అవసరం కాబట్టి క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడైపోతే బంధం ఉండదు మోక్షం ఉండదు శాస్త్రం వ్యర్థం అయిపోతుంది అనే తప్పు నేను ఒక టేస్ట్ ఒక అమ్మగారికి ఆమె హార్ట్ ప్రాబ్లం ఏదో ఉంటే బైపాస్ సర్జరీ చేయటానికి డాక్టర్లు నిర్ణయించినారు వాళ్ళు సర్జరీ ఎప్పుడు చేద్దామా అని సిద్ధంగా కాసు సరే మొత్తానికి అవసరమేమోను నిర్ణయించారు బైపాస్ సర్జరీ వాళ్ళు మాత్రం ఎక్కువ కాలం జీవించలేదు కాబట్టి అనవసరమేమో అనిపించింది నాకు కానీ మొత్తానికి డాక్టర్లు నిర్ణయించిన తర్వాత మనం అనవసరం అంటే మళ్ళీ వాళ్ళు దైహీ భావంలో పడతారు మనం నష్టం వెళ్ళిపోవాలి నిర్ణయించారు అయితే ఎప్పుడు ఎప్పుడు చేస్తారు వాళ్ళు డేట్ ఇచ్చారు ఎందుకంటే క్యూ ఉంది ఈ ఈ సర్జరీకి క్యూ మళ్ళీ పైగా అదొకటి సో వీళ్ళు డేట్ ఇచ్చారు చెప్పు డేట్ అంటే ఐదు రోజుల తర్వాత ఆ డేట్ ఇచ్చారు పదకొండు గంటలకు మేము చేస్తాం ఈ వార్త పది మందికి తెలుసు మొత్తం ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి చూడడం పరామర్శ ఇంకా వస్తాయి ఐదు రోజులు ఉంది కదా బంధువులు చుట్టుముట్టు గ్రామాల్లో ఉన్న బంధువులు విజయవాడలో ఉన్న బంధువులు అందరూ రావడం ఐదు రోజులు అయ్యో మీకు దిండె దెబ్బ కదా మీకు ఫలానా సరే వైద్య సర్జరీ మీకు సర్జరీ సుఖంగా అవ్వాలని మేము ఆకాంక్ చేసుకున్నాము అని పొద్దున్న కాఫీ తాగినప్పటి నుంచి రాత్రి పది గంటల దాకా వీళ్ళు వచ్చి పరామర్శ చేసుకున్నా రెండు రోజులు అయ్యేప్పటికీ ఆవిడ తప్పుకోలేకపోయిన నా వల్ల అప్పుడు జనరల్ రూల్ ఒకటి పాస్ చేశారు ఈ పైన నోమోర్ విసిటర్స్ ఎందుకంటే ఆవిడ మనస్సు కూడా కలుషితం అయిపోయి చెడిపోతుంది నోమోర్ విసిటర్స్ ఇంత పరామర్శలు అనేవి లేవు అని క్లోజ్ చేసి మనసే తలుపు తీలేదు ఇంకా అంత అప్పుడు ఆవిడ మనస్సు కొంత పురుగుపడు ఆ తర్వాత సర్జరీ చేశారు ఆ తర్వాత ఎక్కువ కాలం జీవించలేదు అక్కడ సాడ్ స్టేటస్ ఇంకేదో ఎవరికైనా ఒక్కొక్కసారి మనసం పట్టిన వెంటనే అలా చీరు కట్టేయూడదు వాళ్ళు మనం ఉత్సాహించుకుంటుంది ఎందుకంటే రోగం దేనికి ఉంటుంది దేహానికి అంటే ఏమంటే అజ్ఞానం దేనికి దేహానికే మనస్సుకే మనస్సుకే కదండి అజ్ఞానం రోగం కూడా మనస్సుకే ఉంటుంది మరి దేహానికి ఉ ఉంటే దేహానికి వస్తుందండి ఎ థాట్ కెన్ ఎఫెక్ట్ ఏ మాలిక్యూల్ యాజ్ మచ్ యాజ్ ఎ మాలిక్యూల్ కెన్ ఎఫెక్ట్ ఎ థాట్ వాక్యం అవుతుంది మీరు చెప్పిన అర్థం ఏంటండి థాట్ కెన్ ఎఫెక్ట్ ఏ మాలిక్యూల్ మీ మైండ్ సరిగా లేదంటే మీకు శరీరంలో అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది అలాగే మందు వేసుకుంటే మనస్సు కుదుటి అవకాశం కూడా మాలిక్యూల్కి థాట్కి పెద్ద డిఫరెన్స్ లేదు మ్యాటరు ఎనర్జీ లాగే శరీరంలో కూడా మాలిక్యూల్ థాట్ మీకు దృష్ట్యా అందరం చెప్తారు మీరు పెద్ద రోజు నమస్కారం చేసి ప్రాణాయామం చేసి కొంత ధ్యానం చేస్తూ ఉంటే మీ కోలెస్టిరాల్ మాలిక్యూల్స్ అన్ని సెటర్ ధ్యానానికి మాలుక్యులకే అంత సంబంధం ఉన్నది మంచిది కాబట్టి ఇది ఈ విధంగా అజ్ఞానమునకు జ్ఞానమునకు ఉండే తేడాన్ని బట్టి ఆ అబ్జెక్షన్స్ అన్నింటినీ కూడా మేము తిరస్కరించినాము పూర్వపక్షం నను అవిద్యావత్వమేవా క్షేత్రజ్ఞ సంసారిత్వదోష తత్కృత దుఃఖిత్వాది ప్రత్యక్ష ఇది చాలా పవర్ఫుల్ పూర్వపక్షం పూర్వపక్షం ఏమిటంటే సరే నీ పాండిత్యాన్ని అంతనే ఉపయోగించి క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే అని నీవు గట్టిగా ప్రతిపాదించావు గంట ఇరవై ఐదు నిమిషాలు ప్రతిపాదించావు ఒప్పుకున్నావు కానీ మా ప్రత్యక్షానుభవం అలా లేదు మా ప్రత్యక్షానుభవం ఎలా ఉందో తెలిసిన మాకు సంసారంలో దుఃఖం అనుభవానికి వస్తుంది అప్పుడప్పుడు సుఖం కూడా అనుభవానికి వస్తుంది దుఃఖం అనుభవానికి వస్తుంది పుణ్యపాపాల అనుభవానికి వస్తున్నాయి కర్తృత్వ భోక్తృత్వాలు అనుభవానికి వస్తున్నాయి అది ఉంది కదా ఇవన్నీ అనుభవానికి వస్తున్నాయి ప్రత్యక్షంగా అనుభవానికి వస్తున్నాయి డైరెక్ట్లీ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ దా తర్వాత సం అజ్ఞానం అనేది ఒకటి ఉందని కదా అదే దోషము అజ్ఞానమే దోషమయ్యా అజ్ఞానమున్న క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు ఎలా అవుతాడు అజ్ఞానమున్న క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు అయిపోతే ఈశ్వరుడు కూడా అజ్ఞానం కూర్చుంటాడు కాబట్టి అజ్ఞానం అనేది ఒకటి ఉందని అంటున్నావు కనుక అదే క్షేత్రజ్ఞునికి దోషము నెంబర్ వన్ మీ ఆర్గ్యుమెంట్ ప్రకారం మా అనుభవం ఎలా ఉందో ఈ దేహాన్ని తెలుసుకునేది ఎవరు నేను నేను సుఖినా దుఃఖినా లేకపోతే నేను ఈశ్వరున్నా నా అనుభవం ఎలా ఉంది నేను సుఖిని దుఃఖిని అనే అనుభవం ప్రత్యక్షానుభవం ఉన్నది ఇంతటి అనుభవం ఉంటుంటే అజ్ఞానమహుతం ఉన్నదని నువ్వే వల్లబుద్ధి చెప్తున్నావు కదా క్షేత్రజ్ఞుడికి విష్ణుడికి అభేదం ఎలా కుదురుతుంది ఇది నా ఈ పరోపక్షం సరికాదు ఎందుకని జ్ఞేయస్ క్షేత్రధర్మత్వాత్ జ్ఞాతు క్షేత్రజ్ఞ సత్కృతో ఇది ఒక గంభీరమైన ప్రతిపాదన ఇది సశేషం మిగిలిన విషయాన్ని మీరు తెలుసుకోవాలి ఈ పూర్వపక్షానికి సమాధానం తెలియాలంటే మీరు మళ్ళీ శనివారం మిస్ కాకుండా క్లాసుకి వచ్చి తీరాలి దశ్యూర్ణమే